ప్రార్థన చేద్దాం పరిశుతురగు దేవా యేసు ప్రవ్వ మీకు వదనాలనైనా సర్వోన్నతురగు దేవ ఏసయ్య సమస్త సృష్టికి మూలకారకు రవ్వ మీకెంతో వదనాలు తండ్రి ప్రవ్వా ఈ దినమంతా మీ యొక్క సామచ్యత నడిపించి మీ యొక్క సన్నిధిలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానించిలాగున మమ్మల్ని వరకు స్థిరపరిచేందుకు మీకెంతో వదనాలు దాన్ని బట్టి మీకెంతో స్థుతులు స్తోత్రాలను అయినా ప్రవ్వా అనేక ప్రాంతాలలో ప్రవ్వ అనేక స్థలాలలో మేము తిరుగుతుండగా మీరే మాకు సహకారిగా ఉంటూ ప్రవ్వా మీరే కాచి కాపాడుతూ ఇంతవరకు కా నడిపించినారు దాన్ని బట్టి మీకు వందాలి ప్రవ్వా ఎటువంటి యాక్సిడెంట్స్ కానియకుండా ఎటువంటి అవాంఛనీయమైన క్రియలు కానియకుండా మీరు సురక్షితంగా కాపాడి మీ సనిగ మమ్మల్ని నడిపించినారు మీకు వందాలి ప్రవ్వా దీవారాత్రంలో మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్నారు దాన్ని మీకు ఎంతో స్తోత్రాలు ప్రవ్వా మా శరాలని తండ్రి ఓ ప్రవ్వా మీరు కృషించిపోతుండగా మీరే మాకు స్వసతను అనుగ్రహిస్తున్నందుకు మీకు వదనాలను అయినా ప్రవ్వా మీ యొక్క నూతన అభిషేకాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ క్షణం మీ వాక్యాన్ని ధనించబోతుండగా మీ యొక్క నడిపింపు దయచండి పనులకు భయ అనుగ్రహించండి వాటిని గ్రహించలాగా మా యొక్క ఆత్మీయ నేత్రములను విప్పండి ప్రవ్వా మేము మనుషులను ఆకర్షిస్తలేం ప్రవ్వా మేము మనుషులను ఆకర్షిస్తలేం ప్రవ్వా మిమ్మల్ని మేము అనేకులకు చూపించాలా ప్రవ్వా అందుకొరకు మీరు మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం నైనా ప్రవ్వా మాలో స్వార్థము ధనాపేక్ష ఇంకా ఏమైనా ఉంటే వాటిని విడిచిపెట్టేలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా ఈ లోకాన్ని ఆశ్రయించకుండా ప్రవ్వా మీ లోకాన్ని మేము ఆశ్రయించేలాగా సహపడమని ఈ లోకంలో ఉన్నదంతా దుష్టి నుంచి సంబంధమైంది దుష్టి నుంచి వచ్చింది అన్నారు ప్రవ్వ కాబట్టి మాకు అవసరం లేదు మీ యొక్క లోకానికి సంబంధించింది మీ యొక్క పరలోకానికి సంబంధించిన ఆ ఆసక్తిని వస్తువులను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వాటిని మేము గ్రహించేలాగా మాకు సహాయపడమని ప్రార్థించినాం వాటిని మేము జీర్ణం చేసుకోవాలా ప్రవ్వా మా క్షణాలకి వంట పెట్టుకోవాలా ప్రవ్వా అనేక ప్రాంతాలకు పోయి వాటిని మేము ప్రకటించాలా ప్రవ్వా ఇది చివరి క్షణాలు ప్రవ్వా కాబట్టి ఈ యొక్క చివరి కాలంలో యుగ చివరి అంచెలో మేము ఉంటుండగా మీరే తను నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క వాక్యం పట్ల ఆసక్తిని సమృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క సత్యాన్ని ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని తయారు ప్రార్థిస్తున్నాం సమర్థించుకోకుండా ప్రవ్వా సమాధాన వాక్యములను సత్యాన్ని గ్రహించేలాగానే సేపడమని ప్రార్థిస్తున్నాం దానికరకు ప్రయాసపడేలాగనే సేపడమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా అనేకలను రక్షణను నడిపించే బిడలగా మమ్మల్ని తయారు చేసి ఈ యొక్క సాయంత్రం మీరే మహిం పొందమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ హలెలియా ఈరోజు ఫస్ట్ మార్చ్ రెండు సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా త్వర కాలము గడిచిపోతుంది అని మనం అనుకుంటున్నాం కానీ ఈ లోకస్థులు ఆ రీతిగా అనుకుంటారు అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు ఈ లోకస్తులు అంటే అందులో క్రైస్తవులు కూడా ఉంటారు క్రైస్తవులు కూడా అదే రీతిగా ఆలోచిస్తూ ఉంటారు కానీ ప్రభు అంటున్నాడు ఈ లోకస్తులతో మీరు మాట్లాడండి అంటే మతస్థులతో మీరు మాట్లాడండి కాలం గడిచిపోతుంది అనుకుంటున్నారు వాణ్ణి కానీ కాలం గడిచిపోవడం కాదు ఎందుకంటే దేవుని దృష్టిలో కాలము ముందుకు వెనకలికి వెళ్తుంది అన్న విషయాన్ని అతను మనకు జ్ఞాపకం చేస్తుంటాం ఒకసారి చూడండి ఎహెచ్కేల గ్రంథము పదమూడవ అధ్యాయము పదవ వచనం తొమ్మిదవ వచనం నుంచి చూద్దాం కాబట్టి యుగ సమాప్తిలో ప్రవక్తలు ఏ రీతిగా ఉన్నారు సేవకులు ఏ రీతిగా ఉన్నారన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు వ్యర్థమైన దర్శనాలు అబద్ధపు ప్రవచనాలని వాళ్ళు ప్రవచిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ఉండలేరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు దాని తర్వాత పదహారవ వచనంలో ఎరుసలేమునకును సమాధానము లేకపోయినను ఆ పూత పూయువారు అంటే అబద్ధపు బోధది ఆ పూత అనే విషయం పైన రాయబడింది ఎరుసలేమునకు సమాధానము లేకపోయినను ఆ పూత పూయువారు సమాధానార్థమైన దర్శనములు కనుచు ప్రవచించువారు ఇస్రాయల్ల ప్రవక్తలే ఇస్రాయేల్ ప్రవక్తలే ఇదే ప్రభు యహో వాక్కు కాబట్టి దేవుడు ఎహెచ్కేలతో మాట్లాడుతున్నాడు ఇస్రాయల్ ప్రజల సేవకులు ఏ జీవిస్తున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళు ప్రవచించేదంతా అబద్దము అన్న విషయాన్ని ముఖ్యంగా ఏంటంటే సమాధానం లేని సమయంలో మీకంతా సమాధానం ఉంటుంది అని చెప్పడమే వాళ్ళు చేస్తున్న అబద్ధ ప్రవచనం ఆ రీతిగా సమాధ మీకంత సమాధానంగా ఉంటదని చెప్తున్న ప్రవక్తలు మనుషుని మభపెట్టే ప్రవక్తలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దేవునికి తిరుగుబాటు చేసిన వారికి సమాధానం ఏ రీతిగా దేవుని వాక్యం పట్ల తిరుగుబాటుతనం చేసిన వారికి సమాధానం ఉండదు కానీ ప్రవక్తలు ఏం పర్లేదు మీకు సమాధానంగా ఉంటది దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మనం అబ్రామ సంతానము మనము దేవుని దృష్టిలో స్పెషల్ కాబట్టి దేవుడు మనల్ని ఎట్లైనా కాపాడుతాడు అనుకుంటున్నాడు కానీ నువ్వు ఎంత అబ్రామ సంతానం గానీ నువ్వు తిరుగుబాటుతనం చేస్తే నిన్ను కాపాడడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు మరియు నరపుత్రుడా మనసులకు వచ్చినట్లు ప్రవచించుచు నీ జనుల కుమార్తెల మీద కఠిన దృష్టి ఉంచి వారికి విరోధముగా ఇలాగో వారికి విరోధముగా ఇలాగో ప్రవచింపుము కాబట్టి నీ సేవ జీవితం ఏ రీతి ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ప్రవణ యహోవా సెలవిచ్చినదే మనగా మనుషులను వేటడవలనని చేతులు కీళ్ళన్నిటినీ గుడ్డల గుడ్డలు చుట్టి గుడలు కుట్టి ఎవరి ఎత్తు చెప్పున వారి తలలకు ముసుగులు వేయు స్త్రీలారా మీకు శ్రమ కాబట్టి వేటాడే జీవితం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు యుగ సమాప్తిలో గొప్ప వేటాడబడతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ఆ గుడ్డలు కట్టే వాళ్ళు సర్పములు తేలిన విషయాన్ని జ్ఞాపకం అదొక స్త్రీ అంటే మతపరం అనే జీవితం వారికి ఖచ్చితంగా శ్రమ అన్న విషయాన్ని చూపిస్తున్నాడు దాని తర్వాత మీరు నా వేటాడి మిమ్మును రక్షించుకొందురు అబద్దపు మాటలు అంగీకరించు నా జనులతో అబద్దపు మాటలు చెప్పుచు శరేడు ఎవలను రుటలకు ఆశపడి మరణంనకు పాత్రలు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జంలో మీరు నన్ను దూషించెదరు కావున ప్రభు ప్రభు అయిన సెలవిచ్చుచున్నాడు నేను దుఃఖపరచని నీతి మంతుని మనసును అబద్ధము చేత మీరు దుఃఖింపచేదురు కాబట్టి చూడండి నీతి మంతులు అంటే గొప్ప జనానికి సాదృశ్యం నీతి ఏ రీతిగా దుఃఖింపబడతారు విషయాన్ని జ్ఞాపకం నేను వాళ్ళని దుఃఖింపలేదు దుఃఖింపర గాని మీరు వాళ్ళని దుఃఖింపరచుతున్నారు ఏ రీతిగా అబద్ధము చేత అబద్దపు మాటల చేత కాబట్టి గొప్ప ఎందుకు శ్రమల గుండా పోతుంది దుఃఖంతో అంటే అబద్ధపు దర్శనాలు అబద్ధపు వాక్యాలని స్వీకరించి కాబట్టి అని దేవుడు అనాది కాలం నుంచి మనకు తను మాట్లాడుతుండే ఇక్కడ ఎంతో కాలం నుంచి మన కానీ డైరెక్ట్ గా చెప్పే టైంకి వచ్చిన మనం ఇంకా నీకు అనుమానాలు ఉండడం లేదు అన్నట్టు ఎక్కడ చెప్పిండు ఎక్కడ చెప్పిండని చెప్పడానికి వీల్లేదు నువ్వు ఇంకా ఎందుకంటే డైరెక్ట్ గా ఒకప్పుడు పరోక్షంగా మాట్లాడుతూ ఒకప్పుడు ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఇప్పుడు డైరెక్ట్ గా ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు ఎందుకు గొప్ప జనము దుఃఖవుతారు దుఃఖ క్రాంతులుగా అవుతారు అంటే వాళ్ళు అబద్ధపు వాక్యాలని అబద్ధపు మాటలను విన్నరు కాబట్టి ఎవరు చేసిండ్రు మతపరమైన యాచక జీవితం ఆ రీతిగా చేసింది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నేనెప్పుడు దుఃఖపరచలేదు కానీ వారిని మీరు దుఃఖపరిచారు కాబట్టి మీకు శ్రమ అంటే సర్పంలో తెల్లక ఖచ్చితంగా శ్రమ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకట వర్షం నుంచి కొన్ని వాక్యం మనం చూసుకున్నాక తర్వాత జక్ర గ్రంథానికి వెళ్ళిపోతాం మరియు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడా దినములు జరిగిపోచున్నవి ప్రతి దర్శనము నిరర్తకం అగుచున్నవి అని ఇస్రాల దేశంలో మీరు చెప్పుకోను సామెత ఏమిటి దినములు త్వరగా దొరికిపోతున్నాయి దినములు త్వరగా జరిగిపోతున్నాయి దర్శనము ప్రతి దర్శనము నిరతమగును అయిపోతున్నాయి అని సామెత లాగా చెప్పుకుంటున్నారంట అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అంటే ఇసలి పిల్లలు అందరూ ఇంకా ఏమొస్తాడులే ఇంకా చాలా కాలం అన్న దశలో ఉన్నారు దినములు జరిగిపోతున్నాయిలే ఇంకేముందిలే ఇంకేమొస్తాడులే పేతురు రాష్ట్ర పత్రిక అదే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి దేవుడు ఏమంటున్నా చూడండి ఇప్పుడు కావున నీవు వారికి ఈ మాట తెలియజేయము ప్రభు యహోవా సెలవిచ్చేమనగా ఇక మీదట ఇస్రాలులో అంటే ఇంతకుముందు సామెత ఇప్పుడు లేదు ఇక మీదట ఇస్రాలులో ఎవడను ఈ సామెతను పలకకుండా నేను వారిని నిరతకము చేసేదను గనుక నీవు వారితో చెప్ ఇట్లను దినములు వచ్చుచున్నవి జరిగిపోయినాయిగా మనకి ప్రతి ఒక్కరికి ఇదొక బలహీనత రోజులు అయిపోతున్నాయి కాలం అయిపోతుంది అన్న భయ బాధ ఉంటుంది కదా మనందరికీ అది మతస్థులు ఆలోచిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు గొప్ప జనం అట్లా ఆలోచిస్తారు సర్పములు తేళ్లు అట్లా ఆలోచిస్తారు ఇందాక చూపించింది దేవుడు ఇంకా దినంలో వెళ్ళిపోతనే ఉన్నాయి కదా దొరికిపోతూనే ఉన్నాయి కదా అన్ని ప్రవచనాలు అన్ని దర్శనాలు నిరర్తకం అవుతు నిర అంటే వేస్ట్ నిరర్థకం వేస్ట్ అయిపోయినాయి కదా అంటే వాడు దాన్ని గ్రహించలేని స్థితిలోడు ఏ టైంలో ప్రవర్శనాలు నెరవేర్తే ఏ టైంలో దర్శనాలు నెరవేర్తాయితే అనేది గ్రహించలేని చిత్రం ఎందుకంటే వాడు ప్రకృతి సహజంగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ పాతవి గతించి సమస్తం కృతమైనవి కాబట్టి వాటిని గ్రహించాలంటే నీకు ఆత్మీయ నేతలు అవసరం నువ్వు ఇంకా శరీరంగానే చూస్తున్నావు ఏదో ఆచారబద్ధంగా ఆదివారం గుడికి పోవాలా ప్రభరాత్రి బలంలో పాల్పొందాలా సోమవారం నుంచి శనివారం వరకు యథావిధి అది ప్రభు మతైవార్ తిరునాలుగా మనకు ఆ విషయం జ్ఞాపకం చేసింది యథావిధిగా జీవిస్తున్నారు మనుషులు జన్లు తినచూ త్రాగుచు పెళ్లి చేసుకునొచ్చు పెళ్లికి ఇచ్చుచు నారు నాటుచ్చు అమ్ముచు కొనుచు కట్టుచు ఇండ్లు కట్టుచ్చు అది యథావిధి జీవితం ఆదివారం రావాలా మందిరం పోవాలా సోమవారం శనివారం వరకు నీ సొంత జీవితము స్వార్థపూరితమైన జీవితము అంత నీ కొరికే మళ్ళా ఆదివారం రావాలా రెండు గంటలు ఆరాధనలో ఉండాలా అది యథావిధి జీవితం ఆయనకి ఎట్టి పరిస్థితులు ఆ ఇష్టం లేదు ఆ జీవితం నాకు అది కనీసం రెండు వారం నుంచి కొడతా ఉంది మనం యథావిధిగా జీవిస్తే మన వంతులో ఉండలేం మన ఆయన పిలుపులో ఉండలేం క్రైస్తవులు అందరూ యథావిధిగా జీవిస్తారు సోమవారం నుంచి శనివారం వరకు ఏదో ఆచారబద్ధంగా పొద్దున్నేసి కొన్ని బైబుల్ చదివి కొనసే ప్రార్థన చేసుకుంటారు ఏం చదివిందో సాయంత్రానికి గుర్తుకుండదు ఏం ప్రార్థన చేస్తుండో కూడా వాళ్ళకి తెలియదు దేని గురించి ప్రయాసపడుతున్నా కూడా వాళ్ళకి తెలియదు ప్రభావ నాకు ఇది కావాలి నాకు అది కావాలి ఇది కావాలి నాకు అది కావాలి అంతే వాళ్ళ ప్రార్థనలు ప్రతి క్షణం వాళ్ళ ప్రార్థన జీవితం ఈ లోకంలో దేన్నో సంపాదించుకోవాలా ఏదో సాధించాలా అన్న ప్రార్థనే గానీ ఒకడు కూడా అక్షయమైన ఆహారం కొరకు ప్రార్థన చేయలేని స్థితిలో ఉండే రు ఇది ప్రపంచమంతటా నెరవేరుతుంది గొప్ప గొప్ప సే సంఘాలలో మనం చూస్తూ ఉంటాం టీవీ ప్రోగ్రామ్స్లో చూస్తూ ఉంటాం వాళ్ళంతా ఐశ్వర్యానికి సంబంధించిన బోధలే ప్రకటిస్తూ ఉంటాం కాబట్టి అవి మనకి చాలా దూరం కావాలా మనకు అవసరమే లేదు ఆ విషయాలను మనం మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇప్పుడు కాబట్టి దినములు వచ్చుచున్నవి దినములు పోయినవి అనేది కాదు మన సేవ జీవితం గతించిపోయిన దినం గురించి ఎప్పుడు మనం బాధపడదు అయ్యో వయసు దాటిపోతుందే నా కాలం దాటిపోతుందే నా టైం దాటిపోతుందే అన్న భయం మనకు అవసరం లేదు ఎందుకంటే దేవుడు మా ప్రవర్తన ద్వారా మాట్లాడిపిస్తుండేందంటే దినములు జరిగిపోతున్నాయని చెప్పకు ఇక మీదట అది సామెత సామెత ఉండదు ఇక మీదట నువ్వు చెప్పాల్సింది ఏంటంటే దినములు వస్తున్నాయి దుర్దినములు చెడ్డ దినములు కాబట్టి సమయాన్ని పోనీయకుండా సద్దనం చేసుకోవాలా అవి వచ్చేసి వెళ్ళిపోతా ఉంటాయి వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాయి అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దినములు వచ్చినవి ప్రతి దర్శనము నెరవేరును అంతేనా ప్రతి దర్శనము నెరవేరును నినది అది సంపూర్ణంగా నమ్ముతాను కాబట్టి విషయం అర్థం చేసుకోండి నేను కూడా కళలు చూసిన వాడిని నేను కూడా దర్శనాలు చూసిన వాణ్ణి నేను కూడా ఆయన స్వరం విన్నవాణ్ణి కానీ ఆయన స్వరమా కాదా అని వివేచించే ఆత్మ నడిపింపు నీకు అవసరం ఈ దర్శనము ప్రభు నుంచి వచ్చిందా లేదా అని గ్రహించే వివేచన వరము నీకు అవసరం అందుకును ప్రభు నాకు ఆ వరం అనుగ్రహించి ప్రభు అని ప్రార్థించాలా ఈ వచ్చిన కళ అది ప్రభు నుంచి కలిగిందా దాని భావము నిశ్చయమైందా లేదా అని గ్రహించే బాధ్యత నీ జీవితం నువ్వు దాన్ని పరిశీలించుకోవాలా కొన్ని గంటలు ప్రార్థించాలా మోకాలు విధాలా కానీ మన స్థితి ఏ రీతిగా ఉంది ఈరోజు నడుము వంగలేదు మోకాలు ఉండలేదు ఎందుకంటే మన హృదయం వంగలేని స్థితిలో ఉంది ఫస్ట్ పాయింట్ శరీరం ఏముంది నీ హృదయము సిద్ధపడితే శరణాన్ని సిద్ధపరచుకోవచ్చు దాన్ని సాధపరచుకోవచ్చు కానీ నీ శరణం కూడా సిద్ధపడతలేదు ఎందుకంటే నీ హృదయం సిద్ధపడలేదు కాబట్టి కాబట్టి యుగ సమాప్తిలో అంతా సమర్థించుకొని జీవించే క్రైస్తవ జీవితము ఆ రీతిగా ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే దేవుడు కాబట్టి ప్రతి దర్శనము నెరవేరును వ్యర్థమైన దర్శ వ్యర్థమైన దర్శనం అయినను ఇచ్చకపు మాటలు ఇచ్చకప్పు మాటలు అంటే తెలుస్తా ఎవరికన్నా ఇంగ్లీష్ బైబిల్లో చెప్తే చూస్తే తెలుస్తుంది ఇచ్చకప్పు మాటలు అంటే ఏందో ఇరవై నాలుగవ వచనం వ్యర్థమైన దర్శనం అయినను దాని తర్వాత ఇచ్చకపు మాటలు అంటే పనికిరాని మాటలు ఏమైనా ఉంది ఎఫ్ఐ స్పెలింగ్ ఫ్లాటనింగ్ ఎఫ్ఎల్ఏ ఎఫ్ఎల్ఏ టీఎన్జి ఫ్లాటనింగ్ ఫ్లాటనింగ్ వర్డ్స్ అంటే పనికిరాని మాటలు ముసలమ్మ ముచ్చట్లు పనికిరాని ముట్టలు ఫ్లాటనింగ్ అంటే లెవెల్ కిందికి అయిపోయినాయి అవి లేసే మాటలు కావు అంటే దాంట్లో జీవం లేదు పనికిరాని మాటలు అన్నట్టు ఫ్లాటనింగ్ అంటే కిందికి మాటలు అన్నట్టు అవి దేనికి పనికిరాని అన్న మాటలు అన్న విషయం చెప్తున్నాడు దాన్ తర్వాత సోదేగాండ్రు సోదే గాండ్ర మాటలు అదే ఇంగ్లీష్ లో దానికి ముందు ఫ్లాట్నింగ్ తర్వాత డివినేషన్ డివినేషన్ డెవినేషన్ అంటే సోదే చెప్పేవాళ్ళు సోద ఎక్కడ చెప్తారో తెలుసా వాళ్ళు కండ్లు మూసుకొని ఇట చేతులు తిప్పుకుంటా విగ్రహాల దిగ విగ్రహాల తిట్టు తిప్పుకుంటా అట్లా మంటలు ఇది దాన్ని డివినేషన్ అంటారు అంటే అట్లా కండ్లు మూసుకొని ఏదో మంత్రం చెప్పుకుంటా ఉంటే వాళ్ళకి ఏదో కనిపిస్తూ ఉంటుంది ఏదో కనిపించి మాట్లాడుతూ ఉంటారు దాన్ని డివినేషన్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో సోద చెప్పడం సోద చెప్పడం అంటే వాళ్ళు వాళ్ళని దేవత మాట్లాడుతుంది అని వాళ్ళ స్వరం విని చెప్తూ అన్నమాట నీ గురించి నీ భవిష్యత్తు గురించి ఎవరు కూడా భవిష్యత్తు గురించి చెప్పలేరు బాగా అర్థం చేసుకోండి గతం గురించి చెప్పగలడు సైతం ఎందుకంటే వాడు అక్కడ ఉన్నాడు కాబట్టి వాడు చూసిండు కాబట్టి నీ గతం వాడిని తెలుసు కానీ భవిష్యత్తు ఎవరు తెలియదు ఒక ప్రభుకి తప్ప ఆ కాలమందే గాని ఆ దినం గురించే ఆ దినమే కాని తండ్రికి తప్ప కుమారునికి కూడా తెలియదు అంటాడు అన్నాడా లేదా ఎవరు తెలియదు సరే నేను అన్న చిన్న కుమారునికి తెలియదు అంటే ఆయన ఆయన సృష్టికర్త కదా ఆయన దేవుడు కదా ఆయన ఏం తెలియదు ఆయన ఖచ్చితంగా తెలుసు కాబట్టి బాగా అర్థం చేసుకోండి కొన్నిసార్లు మనము మాట్లాడతప్పుడు మర్యాదగా మాట్లాడతాం కొన్నిసార్లు కఠినంగా మాట్లాడతాం నాకు తెలిసినా నేను పో అంటాం అంటామా లేదా నాకు తెలిసినా నీకు ఏం చెప్పాలా చెప్పామంటాం ప్రభు ఆ స్టైల్లో చెప్తున్నాడు కుమారుణ్ణి కూడా తెలియదు నేను చెప్పను లేదు మీకు మీరు నన్ను అడగన లేదు నేను మీకు చెప్పన లేదు నాకు తెలిసినా నేను చెప్పను అని చెప్ప మన కల్చర్ మన మన సంస్కృతిలో మన కాలంలో మన ప్రాంతంలో ఇక తెలంగాణ భాషలో నేను చెప్పాను బా ఏం చేసుకుంటావు నాకు తెలిసినా నేను చెప్పాను అంటాం అదే స్టైల్లో చెప్తున్నాడు నేను అక్కడ కుమారుని కూడా తెలియదు అంటే నేను నీకు చెప్పాను నేనేం చెప్పాలా అది తెలుసుకునే బాధ్యత నీది నాకు ఖచ్చితంగా తెలుసు ఎందుకంటే కాలంలో సమయంలో ఆయన ఆధీనంలో ఉన్నాయని వాక్యం ఆయనకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఏ క్షణము ఇవన్నీ జరుగుతాయో ఆయన అంత ఎందుకంటే సమస్త సృష్టి మీద ఆయన అధికారం తిరిగి పొందుకున్నాడు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణం ద్వారా పరలోకంలో కానీ భూలోకంలో కానీ సమస్తం అధికారము అన్నిటికంటే ఉన్నతమైన అధికారా అనుగ్రహించబడనని వాక్యం చూసినాం మనం కాబట్టి అన్నిటి మీద ఆయనకు అధికారం అనుగ్రహించబడింది కాబట్టి ఆయనకు సమస్తము తెలుసు ఆయనకు సమస్తం తెలుసు కానీ ఆయన చెప్పడలే అవసరం లేదు అడిగిన వాళ్ళు ఫస్ట్ పాయింట్ ఈ లోకస్ అడుగుతున్నారు వాళ్ళు తన బిల్లు అడితే చెప్పించబడే సూచనలు శిష్యులు అడితే కూడా ఏమన్నాడు నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు అంటే డేట్ చెప్పలే క్యాలెండర్స్ చెప్పలేదు ఆ కాలం ఎట్లుంటదో చెప్పిండు ఆ కాలం నా సూచనలు ఎట్లుంటో చెప్పిండు కానీ డేట్స్ చెప్పలేదు కాబట్టి యుగ సమాప్తిలో ఏ రీతి ఉంటదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఇక మీదట ఇవన్నీ ఇసల్పదలో ఉండవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏముండవు ఇచ్చకప్పు మాటలు వ్యర్థమైన దర్శనములు సోదే ఈ మూడు ఇస్సల్పదలో ఇక మీదట ఉండవు అంటే ఇంతకు ముందు ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సరే ఎప్పుడు ఎప్పుడు ముగిస్తాయి చెప్పండి అవి వినేవాడు ఉన్నంత కాలం ఉంటాయి అవి వినేవాడే పోతే అవి ఉండవు కాబట్టి ఆ విధానం అక్కడ చేస్తున్నాడు దేవుడు కాబట్టి దినములు రాబోతున్నవి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం రేపటి దినం రాబోతుంది అవి ఏరీతి ఉంటాయి చాలా దుర్దినములు ఎంత మంది చెప్పినా మనకి మంచి దినాలు ఆ కొత్త సంవత్సరం రోజు చెప్పే ప్రతి చర్చలో వాక్యం అదే ఈ సంవత్సరం నుంచి దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశ్రించబోతున్నాడు అసలు దేవుడు మనకు జ్ఞాపకం చేసిండు క్యాలెండర్స్ అన్ని తారుమారైపోయినాయి చరిత్రలో ఎన్ని సార్లో ఫిఫ్టీన్ ఎయిటీస్ నుంచి మనం కొత్త తాల క్యాలెండర్ పాటిస్తున్నాం ఫిఫ్టీన్ కి ముందు ఇంకొక క్యాలెండర్ పాటించినాం రెండు వేల ఇంకొక క్యాలెండర్ పాటించినాం అన్ని రకరకాల క్యాలెండర్స్ పాటిస్తే ఏది నిజమైన క్యాలెండర్ ఏది నిజమైన డేట్స్ ఎవరిని తెలుసు అంత తారుమారు కాబట్టి నువ్వు ఇది కొత్త సంవత్సరము ఈ రోజు కొత్త సంవత్సరం అని అనుకున్నంత అది కొత్త సంవత్సరం అవుతుందా కాదు కాబట్టి దేవుని దృష్టిలో అది కానే కాదు నువ్వు ఆ రోజే ప్రవచనం చెప్తున్నావు ఈ రోజు దేవుడిని సమృద్ధిగా ఆచరించవచ్చు ఈ సంవత్సరం అంతా దేవుడిని నీ హృదయ కోరికలన్నింటినీ సఫల అని నువ్వు అబద్దాలు చెప్తున్నావు నీకెవరు బయలుపరిచాడు ఇవన్నీ దుర్దినములు బహు భయంకరమైన శ్రమల కాలం మనం ఉండబోతున్నావు కాబట్టి మనం ఎట్లా జీవించాలా అని నువ్వు మనుషుల్ని సరిచేసి వాళ్ళని తీర్చిదిద్దాల్సింది పోయి వాళ్ళని నువ్వు మభ్య పెడుతున్నావు నీ సేవ జీవితంలో కాబట్టి మీకు ఖి కఠినమైన శ్రమ అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనము అటువంటి గుంపులు ఉండడానికి వీల్లేదు దాంతో మనము జకరే గ్రంథము రెండవ అధ్యాయానికి మనం వెళ్ళిపోతున్నాం ఈరోజు పోయిన వారం మనము జకరే గ్రంథంలోని మొదటి అధ్యాయంలోని రెండవ దర్శనాన్ని మనం ధ్యానించినాం రెండవ దర్శనంలో జకర్యాకి దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి చూపిస్తున్నాడు తన దర్శనంలో ఏంటది నలుగురు నాలుగు కొమ్ములు నాలుగు కంసలు నాలుగు కొమ్ములు నాలుగు కంసాలు దేనికి సంబంధించిన విషయాన్ని జ్ఞాపకం చేసిండు దానికి సంబంధించిన మనం దీర్ఘంగా రెండు గంటల రికార్డింగ్స్ ఉన్నాయి ఇప్పుడు వాటిని నేను దీర్ఘంగా మళ్ళీ విశదీకరించాను మనం ఎందుకంటే టైం దాటిపోతుంది మనం ఇప్పుడు రెండవ దర్శన మూడవ దర్శనానికి వెళ్ళిపోవాలూ దేనికి సాదృశ్యం కొమ్ము అన్నప్పుడు ఖచ్చితంగా అది గర్వానికి బలానికి ఐశ్వర్యానికి ఆధిక్యతకు సాదృశ్యం కాబట్టి అవన్నీ సంపాదించుకుండే మతపరమైన జీవితానికి సాదృశ్యం అహానికి సాదృశ్యం కొమ్ము అంటే అహము అహానికి సాదృశ్యం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసిండు నాకంటే ఎవడు గొప్పవాడు లేడు అని అనుకునే గుణగణానికి సాదృశ్యం కాబట్టి అటువంటి సర్పములు తెల్లకి సాదృశ్యం ఓ రీతిగా చెప్పాలంటే కాబట్టి ఈ నాలుగు కొమ్ములను తొలిచేవారు నలుగురు కంసాలులు అన్న విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేసిండు కాబట్టి ప్రపంచమంతటా ఒకటే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కంసలు అంటే శిల్పాలు చెక్కేవాళ్ళు లేకుంటే బంగారు ముడి బంగారాన్ని పుటము వేసి తీసేవాళ్ళు బంగారానికి దాన్ని ఏమంటారు మస్టు తీసి దానికి మెరుపున మెరుపు మెరుపుని ఇచ్చేవాళ్ళు లేక దాన్ని మంచిగా అలంకరించేవాళ్ళు బంగారం ముడి పదార్థాన్ని తీసి రకరకాల ఆభరణాలు తయారు చేసేవాళ్ళు వారిని మనం కంసలు కదా లేకుంటే ఒక రాయిని మంచి శిల్పంగా తయారు చేయడం కంసల్ల పని బ్లాక్ స్మిత్ అంటారు లో ఇంగ్లీష్ బైబుల్లో మటుకు కార్పెంటర్స్ అని ఉంది అది ఆశ్చర్యం కార్పెంటర్స్ అంటే వడ్రంగి వడ్రంగి పని వడ్రంగులు కార్పెంటర్స్ అంటారు కదా కాబట్టి ఈ నలుగురు వడ్రంగులు లేక నలుగురు శిల్పకారులు ఎవరు అన్న విషయాన్ని మనం పోవరం చూసినాం కాబట్టి అది ఒక రీతిగా గొప్ప జనానికి సాదృశ్యము మరో రీతిగా చూస్తే లక్ష నలభై నాలుగు వేల మంది సాదృశ్యం ఎందుకంటే గొప్ప జనం కూడా తిరిగి ఆయన సన్నిధికి రావాల్సిందే కాబట్టి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు కూడా శిల్పకారు లాగా కానీ ప్రస్తుత దశలో లక్ష నలభై ఆ గుంపు సాదృశ్యం కాబట్టి మనం ఏం చేయాలా చెడిపోయిన ఆ యొక్క మందిరాలని లేక పడిపోయిన గోడలని తిరిగి కట్టాలా అది మన బాధ్యత చెడిపోయిన దూలాలు విరిగిపోయిన దూలాలన్నీ సరిచేసి కట్టాలా మన బాధ్యత అది చెడిపోయిన పునాదులను తిరిగి తిరిగి మనం పునాదులు కట్టాలా కొత్త పునాది కాదు వేరే పునాది కాదు ప్రవక్తలు మరియు అప్పస్తులేసిన పునాది మీదనే మన జీవితాలు కట్టుకోవాలా కాబట్టి మనము కొత్త పునాది వేయడానికి వీల్లేదు అది కేవలము మన ప్రభుకి సంబంధించిన పునాది ప్రవక్తలు అదే పునాది వేసిండ్రు అప్పోస్థలు కూడా అదే పునాది వేసిర్రు కాబట్టి మనము ఆ పునాదిని తిరిగి మరమ్మతు చేసుకోవాలి కూలిపోయిన వాటిని తిరిగి మరమ్మతు చేసుకోవాలి విరిగిపోయిన వాటిని తిరిగి కట్టాలా అది మన గుణగణం ఎందుకంటే మన ప్రభు గుణగణం కూడా అదే నశించిన దాన్ని వెదిగి రక్షించుకో తిరిగి వచ్చినవాడు అనారోగ్యంతో ఉన్న వాళ్ళని బాగు చేసిన వాడు కుంటి సరి చేసిన వాడు గుడ్డివాడిని సరి చేసిన వాడు ఆయన చెడిపోయిన వాటిని అన్నింటిని సరి చేసిన వాడు కాబట్టి మన జీవితం కూడా దానికి సాదృశాలు ఎందుకంటే మనం ఆయన పోలి నడుచుకోవాలి కాబట్టి అన్నిటిని సరి చేసే వాళ్ళ ఉండాలి ఇరిగిపోయిన వాటిని సరిచేయాలా సరే నీకు ఆ ఆ తలాంతులు ఉంటే అవి చేస్తావు సరే ఇది ఇరిగిపోయింది అనుకో దీన్ని సరి చేయాలని నీకు జ్ఞానం ఉంటే చేస్తావు లేకుంటే ఉన్నదని చెడగొడతావు కాబట్టి ఆ జ్ఞానం అనేది నేను నిజంగా కార్పెంటర్ పని చెప్తలేను ఆత్మీయ అర్థం చేసుకోలేదంటే విరిగిపోయిన జీవితాలని దుఃఖంగా ఉన్న జీవితాలని దుఃఖ సాగారంలో మునిగిపోయిన జీవితాలన్నీ సరిచేయాలి మనం ఆదరించాలా అది శిల్పకారుల జీవితం కాబట్టి చెడిపోయిన వాటిని సరిచేయడము అవసర దశలో ఆదుకోవడము మన జీవిత విధానం కాబట్టి మనం ఎప్పుడు కూడా అదే రీతిగా ఆలోచించాల సరే అవకాశం ఉంటుంది మనకు కూడా బలహీనతలు ఉంటాయి అన్ని మనం చేయలేము నీ చేత అయినంత కాడికి నువ్వు చేయాలా అర్థమవుతుంది అందుకే నేను చెప్పాడు కాబట్టి నీకు చేతనంత కాడికి చేయాలి ఎందుకంటే అని నేనే చేస్తా అంటే నా శరీరం దాన్ని భరించలేదు అది కృషించిపోతుంది కాబట్టి అందరం పంచుకోవాలంటే అపౌష్టకాలను చూస్తాం అందరూ పంచుకున్నారు శిష్యులు పని ఎవరు వడ్డించాలా ఎవరు అన్నం వడ్డించాలా ఎవరు వాక్యం ప్రకటించాలా వడ్ చూసుకున్నారు కదా స్టెఫెన్ కాలంలో మనం చూస్తాం ఇవన్నీ విషయాలు కాబట్టి వాటి అన్నింటిని మనము క్రమంగా చేసుకోవాలా అన్ని నేనేం చేస్తా అంటే కాని కాదు మరి విశేషంగా నేను ఎవరు చెప్పాలా ఎవడి పని వాడే చేసుకోవాలని ఉంది వాక్యం ఎవడి భారము వాడే మోయాలనుంది వాక్యం కృత నా జ్ఞాపకం కోసం లేదు ఎక్కడ ఉందా గానీ గళితుల దళిత రాష్ట్ర ఎవడి భారము వాడే మోసుకోవాలా అంటే నువ్వు ఇతరులకి భారంగా ఉండదు అన్న విషయాన్ని వ్యాఖ్యం చేస్తున్నాడు ఇతరులకు భారంగా ఉండేవాడు వాడి దేవుని బిడ్డ కానే కాదు దేవుని శివడు ఎందుకంటే అది వాక్యానికి విరోధం ఆగే అతిక్రమే పాపం కాబట్టి వాడి దేవునికి విరోధం పాపంలో ఉంటే కాబట్టి ఎవడి కాళ్ళ మీద వాడే నిలబడాలా అన్న విషయాన్ని విశదీకరిస్తే ఈరోజుకి బాగా అర్థమవుతుంది కాబట్టి ఎవడి భారము వాడే మోయాలా అంటే నీ కష్టం నువ్వే మోయాలా నీ పని నువ్వే చేసుకోవాలా వేరేవాడు ఎందుకు చేయాలా వేరేవాడు వాణి పని చేసుకోవాలా అది విధానం ఆత్మీయ జీవితంలో కాబట్టి సరే కొంతమంది ఉంటారు తల్లిదండ్రులకి ఇంకా భారంగా ఉంటారు మనం వాళ్ళకి పోయి చెప్తాము ఈ వాక్యం నీ సేవ జీవితంలో చెప్పగల మనం ప్రార్థన వాళ్ళ ఇంట్లో పిల్లలు వాడు ఉద్యోగం కోడు సరే చదువుకోడు తల్లిదండ్రులకి చాలా బాధాకరంగా ఉంటుంది మన నువ్వు అవకాశం తీసుకొని అట్లాంటి అవకాశం వచ్చినప్పుడు నువ్వు వాళ్ళని చెప్పాలా ఇగో ఇది వాక్యం దేవుడే వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు పాటించకపోతే నిన్ను దేవుడు ఎట్లా అని వాణ్ణి రెచ్చగొట్టాలా వాని హృదయం మండాలా నువ్వు చెప్తే వాక్యం ఇక్కడ ఆజ్ఞ ఇది ఈ ఆజ్య నువ్వు పాటించకపోతే నువ్వు పాపంలో పడిపోతున్నావు దీని నువ్వు భ్రష్టాతంలో పడిపోతున్నావు భ్రష్టాతంలో పడిపోతే నరకని పోతావు అంత దీర్ఘంగా నువ్వు దాన్ని విశదీకరించి చెప్పాలా అది మన జీవితం ఎందుకంటే మనం కంసాలులం మనం ఎప్పుడు శుద్ధి తీసుకొని సరి ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ బెండైపోతే అక్కడ సరి చేయాలి ఎక్కడ విరిగిపోతే అక్కడ పోయి మేకేసి కొట్టాలా అది మన జీవిత విధానం కాబట్టి ఎక్కడైనా కానీ మరి ప్రేమతో వాటిని చేయడం నేర్చుకోవాలి మనం అహంతో చేసేదిగానే కాదు ఈ సేవ జీవితం కాబట్టి కంసల జీవితం దానికి సాదృష్టం మరి విశేషంగా ఆ మందిరాన్ని సరి చేసే వాళ్ళు ఆ కొమ్ములను తొలిచివేయాల కొమ్ముల కొమ్ముల అహాన్ని మనం తొలిచివేయాలా ఎందుకంటే దుస్తులకు విరోధంగా మనం నిలబడాల ద్రోహులకు విరోధంగా మనం ఆయన పక్షంగా నిలబడాల అని వాక్యం ఉంది కీర్తనల గ్రంథంలో కాబట్టి మనం ఈ విషయాన్ని నేర్చుకొని సర్పంల మీద తేళ్ల మీద మనకు అధికారం ఇచ్చాడు పాములను తేళ్ళను తొగటం నేను మీకు అధికారం ఇచ్చిన శత్రు బలవంతట మీద మీకు అధికారం ఇచ్చిన లూకస్ వార్తల పరివారం మనం చూసినాం కాబట్టి వాళ్ళ బోధని మనము తిరిగి చూపించాల గొప్ప జనంకి అది అబద్ధపు బోధ అది ప్రభు నుంచి వచ్చింది కాదు కానీ ప్రేమతో జాగ్రత్తతో వాళ్ళకి ప్రకటించాల మనం లేకపోతే గొప్ప మరణిస్తారన్న విషయాన్ని మనం కొంతకాలం నుంచి ఇక్కడ ధ్యానిస్తున్నాం ఈరోజు రెండవ అధ్యాయంలో జకర్యాకు కలిగిన మూడవ దర్శనాన్ని మనం ధ్యానించబోతున్నాం రెండవ అధ్యాయము మొదటి వర్షం మరియు నేను తేరి చూడగా కొలను చేత పట్టుకునిన ఒకడు నాకు కనబడెను ఇది దర్శనం కొలను చేత పట్టుకున్న వ్యక్తి దర్శనం పేరు కొలను చేత పట్టుకున్న వ్యక్తి కొలను అంటే నూలు అంటే తెలుసు కదా మీకు దారం అంటాం కొలను అంటే కొలత కొలత వేసే దారము దాంట్లో ఇంగ్లీష్ లో మెజరింగ్ లైన్ అని మెజరింగ్ రాడ్ అంటారు మెజరింగ్ లైన్ కూడా అంటారు మెజరింగ్ లైన్ అంటే లైన్ అంటే దారం మెజరింగ్ అంటే కొలత వేసేది కాబట్టి మెజరింగ్ లైన్ అని ఉంది అక్కడ ఇంగ్లీష్లో మ్యాన్ విత్ అెజరింగ్ లైన్ అని ఉంది ఇంగ్లీష్లో కాబట్టి కొల నూలు చేత పట్టుకున్నవాడు కొలత వేసే చేత పట్టుకున్నవాడు దారం అది దర్శనం కాబట్టి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా ఏంటంటే జకరే గ్రంథంలో ఉన్నవి ప్రణ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి జకర గ్రంథంలో ఉన్న వాక్యలని ప్రడగ్రంథంలో వ్యాఖ్యలని మనం తేలి చూసుకుంటేనే కానీ ఒకదాని వెంట ఒకటి చూసుకుంటే గానీ మనకు అవి అర్థం ఎందుకంటే ఇది ఆత్మీయ విధానం ప్రభువు ఒక స్థలంలో ఆరంభించి దాన్ని అక్కడ ముగించాడు ఇంకొక స్థలంలో తీసుకుపోయి అక్కడ కొంత కంటిన్యూ చేస్తాడు మరి ఇంకొక పుస్తకంలో పోయి దాన్ని ముగిస్తాడు అది విధానం అది ఎందుకో తెలుసా అంత రెడీమేడ్గా ఉంటే నువ్వు సోమరివి మనకి రెడీమేడ్ జీవితం అవసరం లేదు సరే రెడీమేడ్ జీవితం అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే బైబుల్ వాక్యానికి సంబంధించిన విషయాలు నువ్వు రెడీమేడ్ ఆహారం పోయి తినచ్చు హోటల్లో ఎందుకంటే పొద్దున్న నువ్వు వండుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి పోయి హోటల్లో తినచాలి రెడీమేడ్ ఫుడ్ నీ కుటువడానికి బట్టలు కొనుక్కొని మెజర్మెంట్స్ ఇచ్చి కుట్టుకోవడానికి టైం ఉండకపోతే రెడీమేడ్ బట్టలు కొనుక్కుంటావు అది విధానం అది కానీ రెడీమేడ్ వాక్యం మటుకు పనికిరాదు ఎందుకంటే మనం తరివేద పొందాలా లెసన్స్ నేర్చుకోవాలా కాబట్టి క్రమేణ అంటే స్టెప్ బై స్టెప్ వాటిని మనం నేర్చుకోవాలి క్రమం అంటే క్రమంగా టైం టైం వైజ్ వాటిని నేర్చుకోవాలా ఒకేసారి అంతా రాదు ఈ లోకంలో చదువు ఎందుకు టెన్త్ క్లాస్ వరకు పెట్టిండ్రు చదువు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎందుకు పెట్టిండ్రు ఒకేసారి మొత్తం చదవలేం కాబట్టి క్రమేణ స్టెప్ బై స్టెప్ అని నేర్చుకుంటాం ప్రతిదీ కూడా విధానం ఈ లోకంలో అట్లా పెట్టిండ్రు ఎందుకు అది ఈ లోకప్ విధానం అది నువ్వు ఒకేసారి పెద్దగా నీ బ్రెయిన్ కూడా ఒకేసారి మెచ్యూరిటీ తయారు కాదు పసిపిల్లల దశ నుంచి యవన దశకి వృద్ధాప్య దశకి నువ్వు ఎదుగుతా ఉంటావు కాబట్టి అది క్రమేణ నీ మే బ్రెయిన్ మెచ్యూరిటీకి అది ఒక సూచనాత్మకంగా ఉంటుంది ఆ ఎదుగుదల కాబట్టి అది ఒక విధానాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుండడు కాబట్టి జకరే గ్రంథంలో కొంత చూపించి ఆ దర్శనాన్ని ప్రగణ గ్రంథంలో మరికొంత చూపిస్తాడు దానికి ముందు ఇంకొంత చూపిస్తాడు ఈ వాక్యం నీకు అర్థం కావాలంటే ఆమోసు గ్రంథం ఆరో అధ్యాయం అనించాలా ప్రగణ గ్రంథం పదకొండవ అధ్యాయం అందించాలా దాని తర్వాత ఇరవై అధ్యాయం ధరించాలా ఇన్ని అధ్యాయాలు జనిస్తే గానీ ఈ దర్శనం మీకు అర్థం కాదు ఎందుకంటే నేను ఎందుకు జగర గ్రంథాన్ని త్వరగా ముగించలేకపోతున్నాను నాకు బాగా అర్థమైంది అది ఇట్ల మధ్యలో వేలాడుతున్నట్టుంటాయి ఆ వాక్యాలు అవి ఎక్కడి నుంచి ఆరంభమవుతున్నాయా అనేది అర్థం కాదు ఎక్కడ ముగిస్తుందో కూడా అర్థం కాదు కాబట్టి దేవుడు మనకు చూపించింది ఆ విధానం ఏందంటే అవి ఇంతకు ముందు వాటిని తిరిగి రప్పిస్తున్నాడు మన కాలానికి అవి బాహటంగా ప్రపంచమంతటా నెరవేరాల్సినయే ఈ వాక్యాలు కాబట్టి ఆమోసు గ్రంథము ఆరవ అధ్యాయంలో మనం చూసినప్పుడు కొలను చేత పట్టుకున్న వాడు కనిపిస్తున్నా లేదక్కడ చూడండి ఒకసారి ఆరవ అధ్యాయము హుషయ తర్వాత కదా యోవేలు యోవేలు తర్వాత హుషయ యోవేలు తర్వాత ఆమోసు యోవేలు తర్వాత ఆమోసు గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ అక్షరంలో మరియు యోహోవ తాను అంటే తనంతట తానే మటపు గుండు చేత పట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శనరీతిగా నాకు కనబడిను ఏడవ వచ్చా ఏడు ఏడవ అధ్యాయం కరెక్ట్ ఏడవ అధ్యాయము ఏడవ వర్షంలో యహోవా దేవుడు లేక మన ప్రభువు ఆ గోడ మీద నిలచినట్టు మనం చూస్తున్నాం దీనికి సంబంధించిన కొన్ని గంటలు మనం ధ్యానించినాం కదా మటప గుండు వాక్యం ఎన్ని గంటలు పంతొమ్మిది గంటలు కాబట్టి ఆ పంతొమ్మిది గంటల వాక్యం నీకు ఓపిక నేర్చుకోవడానికి వినడానికి అంత రెడీమేడ్ కదా మనకి బ్ర ఆ పంతొమ్మిది గంటలు కట్ షాట్ చేసి ఒక గంట ఇస్తే చాలు మాకు పంతొమ్మిది గంటలు ఓపిక ఆ పంతొమ్మిది గంటలు నువ్వు సమ్మరిలాగా చేసి ఒక గంట లాగా చేస్తే ఎంత బాగుంటుంది బ్ర అని మనసుందా లేదా నీకు లేదా చాలా మందికి ఉంది నాకు తెలిసి ఎందుకంటే నాకు పంతొమ్మిది గంటలకు టైం లేదంటున్నారు కానీ స్వార్థానికి ట్వంటీ అవర్స్ కూడా వాడుకుంటారు వాళ్ళ సొంత క్షేమం కొరకు లాభం కొరకు ఎన్ని గంటలైనా వాడుకుంటారు కానీ దేవుని వాక్యం జరించడం కొరకు మటుకు వాళ్ళకి మనసు రాదు ఎందుకు తెలుసా వాళ్ళు ఉన్నది నీకు దేవుని వాక్యం పట్ల ప్రేమ లేకపోతే ఖచ్చితంగా నువ్వు దేవునికి చాలా దూరంగా ఉన్నట్టే హండ్రెడ్ పర్సెంట్ అదొక సిమ్టమ్ దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేకపోతే నువ్వు పొద్దున్న లేచి బైబుల్ తీసుకొని ధ్యానించకపోతే నీకు నీలో దేవుడు లేనట్టే ఒక రీతికి చెప్పాలంటే ఎందుకంటే దేవుడు పని చేస్తాడు దేవుడిని తను మాట్లాడాలంటే వాక్యం ఒకటే వేరే రూపకం ఎక్కడ మాట్లాడాలైన నువ్వు గుడ్డను నీకు దర్శనమిచ్చి మాట్లాడతాడు నువ్వు నీకు ఇంకో రీతిగా మాట్లాడతాడు నీకు అన్నీ ఉండగా నీకు ఇంకెట్లా మాట్లాడాలా బైబుల్ రూపాన్ని మాట్లాడాలా కానీ దాన్ని పట్టుకోవడానికి ఈ రోజులలో సరే నేను తప్పుగా లెక్క మొబైల్ ఫోన్స్ అలా బైబుల్ కూడా చూసుకుంటున్నారు చూసుకోవచ్చు తప్పేం లేదు మొహమాటం కావచ్చు బైబుల్ మేయడానికి ఈ రోజుల్లో కాలమాట తరలింది మీరు లేదు మొహమాటం కాదు ఈ రోజుల్లో చాలా డేంజరస్ వెదర్ బైబుల్ పట్టుకోవడానికి నేను బైబుల్ పట్టుకుని మా ఆఫీస్కి వెళ్తాం అబ్జెక్ట్ చేయడాను ఎందుకు అబ్జెక్ట్ చేస్తాడు నువ్వేం తప్పు చేస్తున్నావు వాడు వాడి మత పుస్తకాలు తీసుకుని బాడ ఆఫీస్ కి మళ్ళీ నువ్వేం అంటే నీకు మొహమాటం ఏమనుకుంటున్నావు నన్ను అరిమతయ్య జో యోసెఫ్వా నువ్వు సీక్రెట్ క్రిస్టియన్ అయినా ఆయన బాహటంగా ప్రభుని ఒప్పుకోలే ఆయన చనిపోయిన కప్పుకున్నాడు ఆయన శవాన్ని నాకి నేను పాత పెట్టుకుంటా అని పోయి పర్మిషన్ తీసుకున్నాడు చాలామంది సీక్రెట్ క్రిస్టియన్స్ ఉంటారు ఎక్కడనే కానీ ప్రపంచమంతటా ఎందుకో తెలుసా బయట వాళ్ళు బాహటంగా సాక్ష్యం ఇవ్వరు చెప్పుకోరు క్రైస్తవులని చెప్పుకుంటే దాని నుంచి ఏం నష్టం వస్తుందో అని కానీ మనం అట్లుండడానికి వీలెదు మనం మన ప్రభుని బట్టి ఎప్పుడు సిగ్గుపడదు ఎందుకంటే లూకాసు వార్తలు ఏముందంటే ఎవరైతే నా గురించి సిగ్గుపడతారో వాని గురించి నేను నా తండ్రి ఎదుట సిగ్గుపడతా అన్నాడు ఉంది వాక్యం కాబట్టి మనం ఎట్టి పరిస్థితి సిగబడేది లేదు ఎవడన్నా కానీ నేనైతే ధైర్యంగా చెప్పేస్తా నేను గర్వంతో అహంతో మాట్లాడుతున్న విషయం కాదే కాదు ఆయన గురించి నేను సాక్ష్యమే పోతే ఎందుకు పుట్టి బతికి లాభమే లేదు కదా నువ్వు అట్లా ఉండేదాలుకుంటే అసలు నువ్వు క్రైస్తవలాగా సంపూర్ణంగా ఈ లోకాతీతంగా ఉండి ఈ లోకంలో ఆస్తి సంపాదించుకో దానికి రావాల్సిన ఏమంటారు పరిణామం దాన్ని నువ్వు అనుభవించక తప్పదు కాబట్టి మనం తీర్మానించుకున్నాం ఆయనకి సాక్షిగా వినోడానికి మనంలో ఈ యొక్క లోకంలో ఒక ఒక శబ్దం అంతే మనం ఒక కేక అరణ్యంలో ఒక కేక మనం దాని కొరికే మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అది కూడా చేయకపోతే ఎన్ని గంటలు వృధా చేస్తూ ఉంటాము ఒక క్షణము ఆయన సన్నిధిలో గడిపింది లేదు ఆయన వాక్యాన్ని జనించింది లేదు క్రైస్తవ జీవితం అంత అంతకంతకు చెడిపోవడం మనం చూస్తున్నాం రోజు రోజుకి చెడిపోతుంది రోజు రోజుకి భయంకరంగా దిగజారిపోతుంది ఒక స్థలంలో ఒక ఆత్మ రక్షించగలుగుతున్నామా ఒక ఆత్మనైనా నడిపించగలుగుతున్నాం దేవుడి సన్నిధికి ఒక అన్యుని దేవుని చింత నడిపించగలుగుతున్నామా నీకు ఆసక్తే లేదు కదా ఫస్ట్ పాయింట్ నేను ఎట్లా చేయాలా బ్రదర్ నాకు అంత నాలెడ్జ్ లేదు కదా బ్రదర్ అది కాదు పాయింట్ నీకు ఆశ ఉందా ఆయన ఇస్తాడు నాలెడ్జ్ ఎందుకంటే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన గుప్తం ఉన్నాయి నీకు ఇష్టం ఉండాలా నీకు ఇష్టం లేకపోతే ఎవడేం చేస్తాడు ప్రతి క్షణము ఈ లోకంలో ఏదో సంపాదించుకుందామన్న తపనల్లో ఉంటే మటుకు ఎట్టి మనం ఆ పనులు చేయలేం కాబట్టి ఆమోసు గ్రంథంలో మన ప్రభువే ఆ మటపు గుండె దించేసినాడు మనం గెలుపు మటపు అంటే అది కూడా మెజరింగ్ లైనే అది కూడా మెజరింగ్ లైనే అంటే తాడు ఉంటుంది దానికి కింద ఒక ఇనప వస్తువు ఉంటుంది ఇనప గుండు అంటారు దాన్ని గుండు ఉండి దాని కింద కొషి ఉంటుంది అది నేల మీద పెడితే పర్ఫెక్ట్ పాయింట్ మెజర్మెంట్ కొరకు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మెజర్మెంట్ అది జీరో అన్నట్టు ఆ పాయింట్ ఎక్కడ టచ్ అయితే అక్కడ జీరో పాయింట్ అన్నట్టు జీరో నుంచి పైన మెజర్ చేస్తారు లేకపోతే లెవెలింగ్ కొరకు వాడతారు దాన్ని లెవెల్ కొరకు కూడా వాడతారు వాటర్ లెవెల్ కొరకు వాటర్ ఫ్లో కొరకు వాడతారు గోడలు కడతపుడు పర్ఫెక్ట్ లెవెల్గా ఉన్నాయా లేవా గోడలు బయటికి దిక్కు పైన దిక్కు కరెక్ట్గా ఉందా లేదా అన్న మెజర్మెంట్స్ కొరకు వాడుతా అయితే దేవుడు అది ఎందుకు దించేసిన విషయాన్ని మనం మెనిసలా ధ్యానించినాం ఎందుకంటే అది కొలతకి సంబంధించింది దేవుడు నిన్ను కొలిచినప్పుడు నిన్ను కొలత వేసినప్పుడు ఆయన కొలతకు కరెక్ట్గా నువ్వు ఉన్నవా లేదా అని పరిశీలించడం కొరకు నీకు ఇస్తుంటాడు అందుకే మనం ప్రతి క్షణము కొలగోడాలయనతో నువ్వు తీర్మానించుకోవాలా ప్రవ్వా నన్ను కొలిచిరొచ్చు నేను కరెక్ట్గా ఉన్నానా లేదా నా బాడీ వెయిట్ కరెక్ట్గా ఉందా లేదా నన్ను కొలుచు ప్రవ్వా నేను ఫిఫ్టీ కేజీస్తున్నానా లేక హండ్రెడ్ కేజీ వస్తున్నా నన్ను కొలుచు ప్రవ్వా అని నువ్వు అడుక్కోవాలా సరే నేను మీకు జోగ్గా చెప్తలేను నేను చెప్పే విధానం ఏంటంటే ప్రవ్వా నా జీవితాన్ని కొలిచి చెప్పు నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అని నువ్వు అడుతావా నువ్వు అడగవు ఎప్పటికడగవు ప్రవ్వా నేను నిన్ను నమ్ముకున్నాను అయినా కానీ నా కొలత కరెక్ట్గా ఉందా లేదా దృష్టిలో నా అతను మాట్లాడు ప్రవ్వా అంటే ఎందుకు మాట్లాడాయన ఖచ్చితంగా మాట్లాడతాడు ఆయన ఈ నైట్ నితను మాట్లాడతాడు నీ కొలత సరిగా లేదు నీ జీవితాన్ని సరి చేసుకో హెజగితే మాట్లాడలేదా నీ ఇంటిని చక్కబెట్టుకో నువ్వు ఈ రాత్రి చచ్చిపోబోతున్నావు అనడం కొలత వేస్తే అంతే ఆయన ఆయన కొలతకి నువ్వు కరెక్ట్ గా ఉండాలంటే ప్రతి క్షణము నేను నువ్వు పరిశీలించుకోవాలా ప్రవ్వా నా హృదయాన్ని చూడు ప్రవ్వా నాలో ఇంకా ఏమైనా లోపం ఉందా నాలో ఇంకేమైనా బలహీనతలున్నాయా అవి చూపించు ప్రవ్వా సంపూర్ణలు అవటకు సాగిపోదామని పావు పావులు ఎందుకని అని చెప్పాడు మనకి మనం సంపూర్ణత లేం కాబట్టి కాబట్టి మనం ఇంకా సంపూర్ణలుగా ఎదగాల అంటే ఏది మార్గం ఈ లోకంలో ఏది లేదు నాకైతే మార్గం మన ప్రభు తప్ప ఎవరు లేరు మార్గం నేను సంపూర్తికి ఎదగాల అంటే పర్ఫెక్షన్కి ఎదగాలంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు పర్ఫెక్షన్ దశకి ఎదగాలంటే నాకు వేరే మార్గమే లేదు ఆయన తప్ప నేను ఎక్కడికి పోలేను అందుకే ప్రతిక్షణం ఆయన చూస్తూ పోవాల్సింది నా జీవితం కాబట్టి ఆయన కొలత వేస్తే ఏం జరుగుతుంది అన్న విషయమే ఆమోస్రంథంలో చూసినాము గుంపులు విభజింపబడ్డ ఇస్సాల్ దేశంలో రెండు గుంపులు విభజింపబడినట్టు మనం చూస్తాం మొదటి గుంపు యూరోబాం గుంపు రెండవ గుంపు ఇశాఖ గుంపు అనే విషయాలు అసలు ఆ యూరోబామ్ గుంపు ఎవరు ఇశాఖ గుంపు ఎవరు అనేది ఆ పంతొమ్మిది గంటలు మీరు ఓపికతో వింటేనే మీకు ఓపిక మనం ఓపికతో ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అని నేను ఓపికతోని పంతొమ్మిది మీరు ఇట్లా కూడా ఆలోచించాలా పంతొమ్మిది గంటలు నేను రికార్డింగ్ చేసిన నేను ఎన్ని గంటలు దాని కొరకు ప్రయాసపడినాలా ఎన్ని గంటలు నేను వెతికి నేర్చుకుని ఉండాలా ఆ రోజుల్లో నాకు మంచి ఐసైట్ ఉండే ఇప్పుడు నాకు ఇవి సరిగ్గా కనిపిస్తలే అక్షరాలు నేను మొన్ననే ఒక రెండు వూడు వారాల క్రితమే మళ్ళీ చెక్ చేయించుకున్నాను నీకు అంతా ఉంది అంటున్నాడు ఆయన కంప్యూటర్లో పెట్టి చెక్ చేసిండు మళ్ళీ మాన్యువల్గా చెక్ చేసిండు నీ ఐ సైట్ బాగానే ఉంది ఉత్తర రీడింగ్ లెసన్స్ పెట్టుకోనాడు అంతే కానీ ఈ దశకు వచ్చినప్పటికి కొత్త ఉంటుంది ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది ఇంతకుముందు సరిగా కనిపించలేదు సరే ఇవన్నీ బలహీనతలు ఎన్ని మీట్ విటమిన్స్ వేసుకున్న ఏసి పెరిగే కొద్దీ కొంత ఐసైట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి నేను ఒక పుస్తకం చదివిన నీ నీ అద్దాలు తీసి పడేసి బాగా చూడడం నేర్చుకోవడానికి ఏం చేయాలని ఆ పుస్తకం ఎవరో కొట్టేసి నాయర్కి లేదు ఇప్పుడు నాయుడు ఆ పుస్తకం ఆ పుస్తకం నేను చదవలే అంటే అందులో ఎక్సర్సైజెస్ ఉన్నాయి ఐసైట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కొరకు ఎక్సర్సైజెస్ ఉన్నాయి అందులో అద్దాలు తీసేసి మళ్ళీ నువ్వు నార్మల్గా జీవించవచ్చు అంట అట్లుంది ఆ పుస్తకం సరే ఆ పుస్తకం నాకు దొరకలేదు ఎందుకంటే దేవుని దృష్టిలో నేను ఆయన విధానం పాటించాలంటే సరైన పెట్టుకోమంటే పెట్టుకోవాలా లేదంటే లేదనుకోవాలంతే కాబట్టి కొలనులు అంటే ఆయన కొలత వేయబోతున్నాడు అని అర్థం అమ్మసు గ్రంథంలో ఆరంభమైంది కొలత ఇక్కడ జక్ర గ్రంథము రెండవ అధ్యాయంలో కొలత కంటిన్యూ అవుతుంది ప్రకటన గ్రంథంలోకి వచ్చేప్పటికీ ముగిస్తుంది అది నేను మీకు త్వరగా చూపిస్తాను భవిష్యత్ నేను అనుకుంటా వచ్చేవరం దాన్ని మనం ముగించుకుంటాం ఈ మూడవ దర్శనము నేను అనుకుంటా వచ్చేవరం ముగించుకుంటాం మనము దాని తర్వాత నాలుగవ దర్శనం అట్లా ఎనిమిది దర్శనాలు ఉన్నాయి జగన్ గ్రంథంలో ఎనిమిది దర్శనాలు మనం త్వరగానే ముగించుకుంటాం ఎందుకంటే ఈ ఇది మార్చు కదా మార్చిలో అంటే మనం పలు రకరకాల ప్రాంతాల్లో పోవాల్సి వస్తుంది సేవా జీవితంలో అనేకలు ఎందుకంటే గుడ్ ఫ్రైడే వస్తుంది అంతేనా గుడ్ ఫ్రైడే వస్తుంది కదా దాని తర్వాత ఈస్టర్ పండుగ వస్తుంది కాబట్టి మనుషులు పిలుస్తూ ఉంటారు అక్కడిక్కడ మనం జాగ్రత్తగా సిద్ధపడాలా దాన్ని అవకాశంలాగా వాడుకోవాలా ప్రభుని కొరకు నువ్వు పండగ జయవు గుడ్ ఫ్రైడే అన్నప్పుడు దాన్ని నువ్వు బ్యాడ్ ఫ్రైడేగా జయవు గుడ్ ఫ్రైడేని వాళ్ళు బ్యాడ్ ఫ్రైడే చేస్తారు గుడ్ ఫ్రైడే అన్న పేరున్న దాన్ని వాళ్ళు బ్యాడ్ ఫ్రైడేలాగా తయారు చేసుకుని దుఃఖంగా ఉండి ఉపవాసం ఉండి పచ్చి పులుచి తింటారు ఆ రోజు ఎంతో బాధతో దేవుని సన్నిధికి పోతారు లేకుంటే పిల్లలు కూడా అసలు నీళ్లు కూడా ముట్టరు ఆ పసిల ఏడుస్తూ ఉంటారు చర్చిలో దాని తర్వాత రెండు గంటలకి బటర్మిల్క్ ఒక్కొక్క గ్లాస్లో బటర్మిల్క్ దాగి అక్కడి నుంచి ఇంటికి పోయి అన్నము పచ్చి పులుస్తూ దిని ఆ రోజు పోయి మళ్ళీ రాత్రి గుడ్ ఫ్రైడే అయిపోయినా మళ్ళీ వచ్చే మూడో రోజుకి చికెన్ మటన్ బిర్యానీ అవన్నీ వేసుకొని తింటారు అది సేవ జీవితం క్రైస్తవ జీవితం ముఖ్యంగా చెప్తా కాబట్టి ఆయన మెజర్మెంట్స్ ఏ రీతి ఉంటాయి ఆయన విషయాన్ని మనం చూస్తున్నాం ఆమోసు గ్రంథంలో ఆయన కొలత వేస్తే గుంపులు విభజింపబడ్డాయి ఎందుకంటే ఆయన కొలత విడదీసేసింది గుంపులని ప్రజలని అదే రీతిగా రెండవ అధ్యాయము జక్ర గ్రంథం రెండవ అధ్యాయము మొదటిసారిలో మరియు నేను తేలిచూడగా కొలను చేత పట్టుకుని నా ఒకడు నాకు కనబడను ఈతను ఎవడు అన్న విషయాన్ని మనం నేర్చుకోవాలా ఒకడు అన్నప్పుడు అతనికి పేర్లేదా రెండవ అసరంలో జకర్యా మాట్లాడుతున్నాడు నువ్వు ఎక్కడి నుండి ఎక్కడికి పోవచ్చున్నావు అని నేనతన్ని అడగగా జకర్య అడుగుతున్నాడు నువ్వు ఎక్కడికి అంటే ఆశ్చర్యం చూడండి ఒక వ్యక్తి కొలను చేత పోతున్నాడు అంటే సాధారణంగా రోడ్ల మీద ఎంతమంది పోతా ఉంటారు కదా కానీ ముఖ్యంగా ఈ వ్యక్తినే ఎందుకు అడగాల ఆ విషయం మీరు బాగా అర్థం చేసుకోండి ఈ విషయం మీరు ఇంకో రీతిగా అర్థం చేసుకోవాలా నీ జీవితంలో నీ సేవ జీవితంలో కూడా నీ ప్రార్థన జీవితం ఏ రీతిగా ఆయన నిన్ను ప్రశ్నలు అడుగుతున్నావా లేదా ప్రశ్నలు అడగాల మనం క్రైస్తవ జీవిత బలహీనత ఏం తెలుసు ఈరోజు ప్రశ్నలు అడగకపోవడం సండే స్కూల్లో ప్రశ్నలు అడగలే యూత్ ఫెలోషిప్లో ప్రశ్నలు అడగలే విమెన్స్ ఫెలోషిప్ లో ప్రశ్నలు అడగలే ఆదివారం ఆరదన సమయంలో ప్రశ్నలు అడగలేదు నువ్వు ఎప్పుడు ప్రశ్నలు అడగలేదు నీ ప్రశ్నలకి నీకున్న ఈ ప్రశ్నలు గానీ దానికి జవాబులు ఎప్పుడు నువ్వు వెతుక్కోలేదు ప్రశ్నలు ప్రశ్నలు లాగానే ఉండిపోయినాయి నీకు ఎప్పుడు జవాబు లేదు జవాబు లేకపోతే సమాధానం ఉండదు క్రైస్తవ జీవితంలో జవాబులు ఎందుకు లేవంటే నీకు ప్రశ్నలకి వేసే అవకాశం లేదు పాస్తారు ఇవ్వరు నీకు అవకాశం సేవకులు ఇవ్వరు అవకాశం ప్రశ్న వేసేది ప్రశ్నలు వేయాలా ప్రశ్నలు వేయకపోతే ఎప్పుడు నేర్చుకోం చూడండి రెండు మూడు సంవత్సరాలకు వస్తే విపరీతమైన ప్రశ్నలు వేస్తారు ఆపనే ఆపరు ప్రశ్నలు ప్రశ్నల మీద ప్రశ్నలు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తే పిచ్చి పడుతుంది మనకి వీడికి ఇన్ని ప్రశ్నలు ఎక్కడి నుంచి వచ్చినాయని మనకే ఓపిక నశిస్తుంది కానీ వాడికి ఓపిక నశించదు ఎందుకంటే ఆ ప్రశ్నలతోనే వాడు వెళతాడు వాడికి అభివృద్ధి అక్కడి నుంచి ఆరంభమవుతుంది వాడికి వచ్చే ప్రశ్నలు వింత రకంగా ప్రశ్నలు అమ్మ నానా నేను ఎట్లా పుట్టినా అన్న ప్రశ్న ఫస్ట్ టైం వేస్తాడు వాడు దానికి అమ్మా నాన్నలు అబద్ధాలు చెప్తారు దేవుడు అక్కడి నుంచి పడేస్తే నేను పట్టుకున్నామని చెప్తారు అబద్ధాలు చెప్తారు అన్ని విషయాలు అబద్ధాలు చెప్తారు పేరెంట్స్ ఎప్పుడు అబద్ధాలు చెప్తారు క్రిస్మస్ పండుగ రోజు కూడా అబద్ధాలు చెప్తారు శాంతా క్లాస్ వచ్చి గిఫ్ట్స్ ఇచ్చిపోయి నీకు అబద్ధాలు చెప్తారు అవి పచ్చి అబద్ధం కదా ప్రపంచం అంతటా వరాలు బహుమానాలు ఇచ్చేవాడు మన ప్రభు అయితే శాంతా క్లాస్ని నువ్వు ప్రభుని ప్రభుకి ప్రత్యామ్నాయంగా పెట్టేసినావు ఈరోజు ప్రపంచంలో మన ప్రభుకు రాల్సిన మహిమని నువ్వు సాంటాక్లాస్కి ఇచ్చేసావు కాబట్టి యుగ సమాప్తిలో జరుగుతున్నదే అది ఎందుకంటే క్రైస్తవ జీవితము కొలత వేయబడే జీవితం ఇప్పుడు అక్కడ విభజింపబడ్డాయి ఇప్పుడు ఇక్కడ ఆయన మొత్తము ఎరుసలేంని కొలత వేయబోతున్నాడు ఆ రోజు ఇస్సల్ పదల ఆరంభమైంది ఆ కొలత మీరు బాగా అర్థం చేసుకోవాలి ఈరోజు మట్టపు గుండు బోధ శారీరకంగా ఉన్న ఈస్వల్పల కాలంలో ఆరంభమైంది మన కాలంలో ముగించబోతుంది ఎట్లున్నా చూడండి నీవెక్కడికి పోచున్నావు అని నేను అతను అడగగా అతడు ఎరుసుము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నాను అనేను అంతేనా చూడండి ఇక్కడ నీకు జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ అవసరం జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ లేకపోతే అట్ల కాలం వెళ్ళిపోతుంది నువ్వు అట్ల చదివేసి వెళ్ళిపోతావు ఉదాహరణకి నేను ఎరుసులేమి కొలవబోతున్నాను బాగా అర్థం చేసుకోండి అతను ఎవరో మట్టపు గుండు ఎవరు యోహోవా దేవుడు అని ఇందాక చూసినాం ఇక్కడ కొల కొలు కొలను పట్టుకున్న వ్యక్తి ఎవరు వేరే వ్యక్తి ఉండడానికి వీల్లేదు మనిషికి అధికారం ఇవ్వలేదు మన ప్రభు తప్ప ఎవరు కూడా కొలత వేయలేరు ఎరుసలేం మీద కొలత వేసి గోడ మీద నిలబడ్డ మన ప్రభువు ఇక్కడికి వచ్చినప్పటికీ ఎరుసలేముని ఎంత వెడల్పుంది ఎంత పొడుగుంది కొలబోతున్నాడు బాగా అర్థం చేసుకోండి పట్టణము వెడల్పుంటది ఒప్పుకుంటాను వెడల్పుంటది పొడుగుంటదా పట్టణం ఎక్కడన్నా ప్రపంచంలో ఏ పట్టణం అన్నా పొడుగుంటదా అందుకే మనకి జేమ్స్ట్రాంగ్ నంబర్స్ అవసరం నీకు పరిశుదాత్మ నడిపింపు చాలా అవసరం పరశుదాత్మ అభిషేకం అవసరం ప్రతిరోజు నువ్వు నూతనంగా పరిశుదాత్మ అభిషేకం కొరకు కనిపెట్టాలి పొద్దున్నేసి కనీసం ఒక గంట ప్రార్థన కూర్చోాల నీ శరణ్ మార్టిన్ లూథర్ కింగ్ చరిత్ర నేను నాకు ఏడుపు నిజంగా ఏడ్ చేసిన మార్టిన్ లూథర్ కింగ్ గురించి మీకు తెలుసు కదా మార్టిన్ లూథర్ కింగ్ అనేవాడు సిక్స్టీన్ సెంచరీ ఆ టైంలో మనిషి సిక్స్టీన్ సెవెంటీన్ సెంచరీ అనుకోట జర్మనీలో ఉండేవాడు ఆయన క్యాథలిక్ మతస్థుడు అయితే క్యాథలిక్ మత బోధ అంతా బైబుల్కి విరోధంగా ఉంటే ఆయనకి అర్థం కాలేదు ఎందుకంటే కేథలిక్ మతస్థులు బైబుల్ చదవరు ఫాదర్ ఒకటే చదువుతాడు బైబిల్ సామాన్య ప్రజలు బైబిల్ చదవరు కాబట్టి వాళ్ళకి తెలియదు అవి బయలుపరచపడలేదు వాళ్ళకి ఇతను ఒకడు ఎందుకో ఆసక్తితో బయలుదేరాలని చూస్తే ఆ పాస్త చెప్పేది అంత వ్యతిరేకంగా ఉంది బోధ అప్పుడైనా గంటలు ప్రార్థన చేసి ఏం జరుగుతుంది ప్రవ్వా అని అవన్నీ స్టడీ చేసి ప్రతిరోజు ఆయన నేర్చుకున్న సత్యాలు ఒక పేపర్ మీద రాసి ఆ చర్చోర్కి మేకేసి కొట్టేవాడు ప్రజలందరూ వచ్చి దాన్ని చదివేసి వెళ్ళిపోయేవాడు అట్లా తొంభై రోజు తొంభై ఐదు రోజులు అట చేసి ఆయన తొంభై రోజు లాస్ట్ పేపర్ ఆయన రాసి దేవుని వాక్యాలన్నీ చేసి దీనిట్లా అర్థం చేసుకుని చేసి అక్క ఆ తొంభై రోజు క్యాథలిక్ మతం బ్రేక్ అయిపోయింది ప్రపంచంలో అందులో నుంచి బయటకు వచ్చింది ప్రొటెస్టెంట్ మతం అంటే ఈ రోజు ఉంటుంది ఈ చర్చలన్నీ ప్రొటెస్టెంట్ చర్చ్లు అంటారు అందులోకి వెళ్ళి బయటకు వచ్చింది ఆ చం అంటే విగ్రహాలు పూజించడం ఇవన్నీ అక్కడ ఉంది కేథలిక్ మతంలో భక్తులను పూజించడం మరి పూజించడం అది ఆ మతంలో ఉంది అందులోంచి బయటకు వచ్చారు ఆయన ద్వారా అయితే ఆయన చరిత్ర ఆయన చరిత్రగాథ చదివినప్పుడు ఆయన రాత్రి ప్రార్థన చేస్తుడంట రాత్రిరంతా ప్రార్థన చేస్తుడంట రాత్రిరంతా ప్రార్థన చేసి ఆ వాక్యాలన్నీ చదువుకొని తెల్లవారిపోయి అక్కడ సుతతో కొట్టి ఆ పత్రికని చర్చ్ ద్వారానికి డోర్కి కొట్టేవాడంట ఆయన చనిపోయినప్పుడు ఆయన గదిలో పోయితే ఆయన ఎక్కడైతే ప్రార్థన చేస్తుండో అక్కడ రెండు గుంతలు పడ్డాయంట మోకాళ్ల భూమి మీద ఫ్లోర్ మీద అంటే అది అది ఊహిస్తే ఏడుపు మనం అట్లా జయించామా ఇప్పుడన్నా సరే గుంతలు పడేంత అది కాదు కానీ సరే కనీసం ఆ రీతిగా నన్ను ప్రార్థన చేయగలుగుతున్నామా మోకాళ్ళ మీద ఆయన ఆయన జీవిత విధానం ఆయన గలచలో రాసిన పత్రిక గురించి చాలా బాగా చెప్తాడు మాటిన్ లూతర్ కింగ్ అంటే మీకు మీకు ఆ రీడింగ్ హ్యాబిట్స్ ఉంటేనే ఇవన్నీ నేర్చుకుంటారు మీరు నాకు ఉన్న ఈ అవి నాకు అందుకే నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ చదివిన నేను రీడింగ్ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్ మనుషులకి నీ బ్రెయిన్ నీ అవగాహన శక్తి విస్తరించాలా అభివృద్ధి పొందాలంటే నీకు చాలా రీడింగ్ హ్యాబిట్స్ అవసరం కనీసం ఒక ముప్పై నలభై పేజీలన్న చదవాలి ప్రతిరోజు నీ జీవితంలో అప్పుడే నీకు అభివృద్ధి వస్తుంది దేవుడు నీకు నీ ఆసక్తిని తృప్తిపరుస్తాడు నీ ఆశని తృప్తిపరుస్తాడు ఎందుకంటే మీరు లేఖకి పరిశోధించలేదా మీరు మొదట ఉండి చదవలేదా అంటాడు చదవాలా ఆయననే చెప్తున్నాడు మనం చెప్తుంది కాదు కాబట్టి ఈ కొలలు చేతపట్టుకున్నవాడు మన ప్రభువే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఇప్పుడు జక్రే అడుతున్నాడు ప్రభు ఏం మెజర్ చేస్తున్నావు నాకు చెప్ ఆయన ఎవరో తెలియదు జకరే నీకు నాకు తెలిసి ఇరవచ్చు ప్రవ్వా నువ్వు ఏంది ఎక్కడ పోతుండవ్ ప్రవ్వా నువ్వు ఎక్కడ పోతే నేను అక్కడ రావాలి కదా ప్రవ్వా అని నువ్వు ప్రార్థన చేయాలి నేను ఇప్పుడు ఏం చేయాలి ప్రవ్వా ఆయన ఏం చేయబోతుండో ఆయన అందుకు చూపిస్తాడు నువ్వు చేయాలదే అదే పని ఆయన ఎక్కడ నువ్వు అక్కడ పోవాలా ఆయన ఏం చేయమంటే ఆ పని నువ్వు చేయాలా నువ్వు ఎక్కడికి పోతున్నావని నేను అడగగా అతడు ఎరుసుము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోవచ్చు నానని చెప్పాను కాబట్టి జేమ్స్ రాంగ్ నంబర్స్ ప్రకారంగా వెడల్పు అంటే బ్రెత్ ఇంగ్లీష్ లో బ్రెత్ అంటాం హెచ్ సెవెంటీ త్రీ ఫార్టీ అంటే మీకు తెలుసు కదా మనం పోయిన వరం అటుపోయిన వరం కూడా చూసినాం ఎరుసలేం అంటే రెండు కొండల మధ్యలా సమాధానం కలిగినది సమాధానంతో జీవించినది అని కూడా అర్థం నాకేం కాదులే అని ధీమాగా ఉన్నది ఎరుసలేం అంటే గొప్ప జనానికి సాదృశ్యం ఎరుశలేం నాకేం కాదులే నేను మరణంతో నిబంధన చేసుకున్నా నా మీదికి ఏమి రాదులే ప్రవాహం ప్రవాహము మా వడిగా వచ్చిన మాకేమి కాదులే అని వాళ్ళు అనుకుంటున్నారు ధీమాగా కాబట్టి ఎరుశలేము ఆత్మీయ దృష్ట్యా చూస్తే ఈ రీతిగా తయారైందన్న విషయాన్ని మనకు దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి బ్రెడ్ అంటే సెవెంటీ లో ఏముందంటే ఎన్లార్జ్ ఎన్లార్జ్ ఎన్లార్జ్ అంటే విస్తరించడం అని అర్థం కాబట్టి విస్తరించింది ప్రపంచమంతటా ఏంది ఎరసలేం ప్రపంచమంతటా విస్తరించింది అంటే మతక్రైస్తవ జీవితము ప్రపంచమంతటా విస్తరించింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత మేక్ రూమ్ అని ఇంకొక పదం మేక్ రూమ్ అంటే ఇతరులకు స్థలం ఇచ్చుట ఇతరులని ప్రోత్సహించుట అని అర్థం కాబట్టి ఒకప్పుడు అది విస్తరించింది ఇతల్ని ప్రోత్సహించింది ఇతల్ని ప్రభుచితంగా నడిపించింది అని అర్థం బ్రెడ్ కాబట్టి అది నిజంగా ప్రోత్సహించిందా నిజంగా విస్తరించిందా లేదా అని కొలడం దేవుడు నువ్వు నిజంగా విస్తరించినవా నువ్వు ఫలించినవా ఆయనలో విస్తరించడం అంటే ఫలించడం ప్రపంచమంతట మీరు ఫలించిందా లేదా ఫలింపని ప్రతి చెట్టుని నరికి అగ్నిలో వేస్తానడు కాబట్టి కొలత దానికి సంబంధించింది ఆయన కొలిచినప్పుడు నువ్వు ఫలించినవా లేదా నువ్వు విస్తరించినవా లేదా అన్న విషయాన్ని నువ్వు ఇతరులకు సువార్థం ప్రకటించినవా లేదా అని కూడా జ్ఞాపకం చేస్తుంది ఆ వాక్యం దాని తర్వాత ఇతరులకు స్థలం ఇచ్చట ఇతరులని ప్రోత్సహించుట నడిపించుట నువ్వు సేవ చేసినవా కొలత ఆయన కొలత బ్రెడ్ అంటే వెడల్పు దేనికి సంబంధించిందంటే నువ్వు నిజంగా విస్తరించినవా లేక ఉత్త నంబర్సా ను చెప్పడానికి క్రైస్తా ఉస్తరించినవా అంటే నిజంగానే ఫలించినవా నిజంగానే మనుషులని దేవుని నడిపించినవా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత నువ్వు ఇతరులను నిజంగా ప్రోత్సహించినవా హ్యావ్ యు మేడ్ రూమ్ ఫర్ అదర్స్ ఇంగ్లీష్ లో రూమ్ ఫర్ అదర్స్ మేకింగ్ రూమ్ అంటే ఇతరులని నడిపించినవా దేవుని అన్న విషయాన్ని ఆయన కొలతమైపోతున్నాడు గొప్ప జనము దేవుని చెంతకి ప్రజలను నడిపించిందా లేదా ఈ విషయం బాగా కొన్ని జీవితాంతము ఎంతమంది దేవుని దేవుని చెంత నడిపించగలవు నువ్వు నువ్వు తీర్మానించుకోలేదు మినిమం ఒక్కరిన నడిపించాలా మాక్సిమం వెయ్యి మందిన నడిపించాలా నీ జీవితంలో ఓ లక్ష మంది నడిపించుకోవచ్చు మినిమం ఒక్కరిని నడిపించవచ్చు నువ్వు మాక్సిమం ఒక వెయ్యి మంది తీసుకో ఒక టైంలనే ఈ సంవత్సరం కనీసం ఇంతమైన నడిపిస్తా అని నువ్వు తీర్మానించలేకపోతే నిన్ను కొలత దేవుడు కాబట్టి ఇంకా నువ్వు సిగ్గుపడడానికి వీల్లేదు భయపడడానికి వీల్లేదు ప్రవ్వ నువ్వు కొలత వేయబోతున్నావు నేను గొప్ప జనంలో వీలేదు నేను దాని నుంచి బయటికి రావాలా నేను మటుకు యథార్థతత్వాన్ని విస్తరించాలా మీ ఉండే ఫలించాలా మీ నుండి వేరుగా నేను ఫలించలేను కాబట్టి ప్రవ్వ మీ అందు నేను ఫలించాలా ఇతరులకు స్థలం ఇచ్చే వాడిలాగుండాలా ఇతరులని మీ చేత నడిపించే వాడిలాగుండాలా ప్రవ్వ అని నువ్వు తర్వాత పొడవు పొడవు లేక లెంత్ అంటే హెచ్ సెవెన్ జీరో సిక్స్ పొడవు అంటే ఆశ్చర్యం చూడండి పొడవు అంటే జీవించడం బాగా అర్థమవుతుందా పొడవు అంటే జీవించడం ఇప్పుడు అర్థమైంది నాకు కూడా అంతకుముందు నాకు కూడా అర్థం కాలేదు పొడుగు అంటే పై దిక్కు కదా ఎంత పొడుగున్నావు నువ్వు అంటారు అంటే పై దిక్కు జీవించిన వాడే పొడుగు ఉండగలడు జీవించని వాడు చచ్చినవాడు ఎక్కడుంటాడు భూమి మీద ఉంటాడు వాడు పండుగని ఉంటాడు చచ్చినవాడు జీవించిన వాడే పొడుగు ఉంటాడు కాబట్టి పొడుగు అనేది జీవానికి సాదృశ్యం అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంటాడు ఆయన కొలత వేస్తే నువ్వు నువ్వు చచ్చినవాడిలాగా ఉన్నావా పొడుగు ఉన్నవా పాపప్పు జీవితంలో చచ్చిన జీవితంలో ఉన్నావా లేక పాప నుంచి బయటకు వచ్చి ఆయన కొరకు జీవిస్తున్నవా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు కాబట్టి ఆయన కొలత వేసినప్పుడు నువ్వు జీవిస్తున్నావా కొలత పొడుగంటే జీవానికి సాదృశ్యం బ్రతుకు బ్రతకడానికి సాదృశ్యం దాని తర్వాత వ్యత్యాసం పొడుగంటే వ్యత్యాసానికి సాదృశ్యం అంటే నువ్వు ఇతరులతో వ్యత్యాసం కలిగి ఉన్నవా అంటే మతపరమైన జీవితం నుంచి వ్యత్యాసం పడినవా అంటే డిఫర్ వేరుగా ఉన్నవా అని కూడా అర్థం కాబట్టి పొడుగు అంటే ఇప్పుడు ఉదాహరణ చూడండి అందరు గుంపులను నిలబడమనుకో వేరుగున్నట్టే కదా స్పెషల్గా కనిపిస్తున్నవా లేదా దృష్టిలో అది పొడుగుగా ఉండడం అనేది తర్వాత బయటకు తీయబడ్డ అని కూడా ఉంది బయటకు తీయబడ్డ వాడవు ఇంగ్లీష్లో డ్రాన్ అవుట్ డిఆర్ఏబ్ల్యూ డ్రాట్ డ్రాన్అట్ అంటే బయటకి తీయడం నీళ్ళ నుంచి బయటకి తీసుకురావు డ్రాన్అట్ ఫ్రం ద వాటర్ అంటాం లేక డ్రాన్అట్ ఫ్రం దిస్ వరల్డ్ ఈ లోకంలో బయటికి తీయబడ్డ డ్రాన్ అవుట్ అంటే కాబట్టి పొడగు అంటే డ్రాన్ అవుట్ అని కూడా అర్థం కాబట్టి నువ్వు జీవిస్తున్నావు ఈ లోకంతో వేరు పడివు జీవిస్తున్నావు నువ్వు ఈ లోకంలోకి వెళ్ళి బయటికి తీయబడ్డావు డ్రానౌట్ ప్రవేణిని బయటికి తీసుకొచ్చిండి ఆయన కొలత వేసేటప్పుడు నువ్వు ఈ లోకంలోకి కలిసిపోయినావా బయటికి వచ్చినవా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది చివరిగా లో టారీ అనుంది టీఏర్ఆర్ వై ట్యారీ అంటే ప్రయాసపడుతున్నవా నువ్వు నిజంగా ప్రయాసపడుతున్నావా ఆయన సేవలో లేక ఈ లోకంలో ఏదో సంపాదించుకుందామని ప్రయాసపడుతున్నావా ఈ లోకంలో సంపాదించ ప్రయాసంతో సంపాదించుకుంటే వాళ్ళంట కన్నీళ్లు వేడుస్తూ ఉంది సామెతల గ్రంథంలో ఉంది ఈ లోకస్తులు కష్టం పడి ఎంత ప్రయాసపడి ఇంటికి వచ్చి కన్నీళ్లు వేడుస్తూ కన్నీళ్ళు ఆడుతూ తింటుంటారంట తన బిడ్డలు ఏ కష్టం లేకున్నా సంతోషంతో కూర్చొని తింటుంటారంట అక్కడుంది వాక్యం మీకు అర్థమవుతుందా ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలా శివ జీవితంలో చాలా కష్టం ఉంటుంది కానీ మనం మోస్తున్నది భారము మనది కాదు అన్నప్పుడు ఆ కష్టం ఊరికే మర్చిపోతున్నాం ఇది నా ప్రభువు భారం నా కాడి సులువైంది నా భారము తేలికైంది అన్నాడు కాబట్టి మనము ఆయన ప్రయాసాన్ని మోస్తున్నావా లేక నీ సొంత ప్రయాసాన్ని మోస్తున్నావా నీ సొంత ప్రయాసాన్ని మోస్తే ఏడుచుకుంటే తినాల్సి వస్తుంది ఇంత కష్టపడితే దొరికింది నింతే నా ముద్దా ఒక ముద్ద ఒక రొట్టెనేనా రెండు రొట్టెలేనా అది బాధ నేను పొద్దుని శాతంలో కష్టపడితే నాకు దొరికింది రెండు ముక్కలేనా అది ప్రయాసంతో కూడా తినడం ఏడు తినడం కానీ ఆయన సేవలో నువ్వు ట్యారీ చేస్తే లేక కష్టపడితే టారీ అంటే కష్టపడడం ఆయన సేవ జీవితంలో నువ్వు కష్టపడితే సంతోషంతో నువ్వు అనం ఎందుకంటే పనివాడు ఆహారానికి పాత్రుడు అని ప్రభే చెప్తాడు పని పనివాడు జీతానికి పాత్రుడు అని ప్రభే చెప్తాడు నువ్వు కష్టపడి పని చేస్తే దానికి తగిన ప్రతిఫలం ఆయనే ఇస్తాడు కానీ నువ్వు ఆయనకి వేరుగా ఉండి ఫలించాలనుకుంటే ఏడుపుతానే తిన ఏడ్చుకుంటా అది నా జీవితాన్ని నేను చాలా చూసిన పేర్లు అవసరం లేదు ఎందుకంటే మనకు కావాల్సింది ఈ లెసన్ నేర్చుకోవాలి మన జీవితంలో కాబట్టి ఆయన కొలత వేసినప్పుడు రెండు గుంపులు విభజింపబడ్డాయి అక్కడ ఇక్కడ కొలత వేస్తే ఏం జరుగుతుందో చూడండి ఆయన కొలత ఎందుకు వేస్తుండంటే నువ్వు ఎట్లా జీవిస్తున్నావు మనం ఆమోస గ్రంథంలో ఈ విషయాలు ధ్యానించలే ఎందుకంటే ఆ దినానికి మనకు అవి బయలుపరచబడలేదు ఆ కాలానికి అవి బయలుపరచబడలేదు ఎందుకు బయలుపరచబడలేదు అంటే అది విధానం ఆయన విధానం అంతే ఒక్కసారి నువ్వు అన్ని భరించలేవు నీ శరీరం బ్లాస్ట్ అయిపోతుంది నీ తలకై బదలైపోతా నువ్వు భరించలే వాటిని ఆయన టైంలో నీ యొక్క అభివృద్ధిలోకి వచ్చినప్పుడే ఆయన నీకు వాటి అన్నింటినీ చూపిస్తూ ఉంటాడు ఆయన ఎందు నువ్వు వరదలడం అంటే అదే దేవుని ఎందు వరదిలుట దేవుని చిత్తం ప్రభునందు వరదిలుట దేవుని చిత్తం అన్నప్పుడు ఒక్కటేసారి రాదు వరదలడం అది స్టెప్ బై స్టెప్ గా వస్తుందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి బ్రెత్ అంటే లెంత్ అంటే ఏందో మనం నేర్చుకున్నాం మూడో వర్షంలో మూడవ వచ్చనం అంతటా నాతో మాట్లాడుచిన దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొన వచ్చెను సో ఇప్పుడు వి అర్థం చేసుకోవాలా కులకర్ర చేత వ్యక్తి ఉన్నాడు జకర్యా ఉన్నాడు ఒక దూత ఉన్నాడు ఇంకొక దూత ఉన్నాడు నలుగురున్నరు అక్కడ అవి ఒకసారి మీ దృష్టిలో పెట్టుకోండి నలుగురున్నారు అక్కడ కులకర్ర చేత వ్యక్తి జకర్యా ఉన్నాడు ప్రవక్త ఉన్నాడు అంటే మన ప్రభు ఉన్నాడు ప్రవక్త ఉన్నాడు దాని తర్వాత ఇద్దరు దూతలున్నారు మీరు ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా మన ప్రభుకి వీళ్ళందరు ప్రతినిధులే ఎవరైతే చెప్పాలంటే దూతలు కూడా ఆయన ప్రతినిధులే జకర్య ప్రవక్త లాగున్నాడు పనిచేసే దూతలున్నారు హెచ్చరించే దూతలున్నారు యుద్దం చేసే దూతలున్నారు బైబుల్లో సువార్త ప్రకటించే దూతలున్నారు రక్షణ సందేశం ప్రకటించే దూతలు లేరు బైబుల్లో ఎక్కడ రక్షణ సందేశాన్ని ప్రకటించే దూతలు లేరు ఎందుకంటే ప్రభువు మనుషుల కొరకు చనిపోయింది దూతల కొరకు చనిపోలే కాబట్టి దూతలు రక్షణ సందేశం ప్రకటించలేరు జాగ్రత్తగా మీరు అది మీ హృదయాలలో భద్రపరచుకోండి ఎందుకంటే ప్రపంచమంతట ఒక బోధ ఉంది ఇసల్పల్లని రక్షణ నడిపించేదానికి దేవుడు ఒక దూతను పంపిస్తాడు అని ఒక బోధం ఉంది అది లేదు బైబిల్ ఎక్కడ కానీ ఎందుకంటే మనుషులకి అటువంటి బోధలు చాలా ఇష్టం మోసకరమైన బోధలు చాలా ఇష్టం వాళ్ళకి నీతిమంతులే కన్యకలే కానీ బుద్ధి లేదు తేడా అంతే కన్యకలే రక్షణ అనుభవం ఉందనుకుంటారు కానీ బుద్ధి లేదు ఎందుకు బుద్ధి లేదు నువ్వు ఎప్పుడు కూడా శ్రమపడి ట్యారీ చేయలేదు నువ్వు ట్యారీ చేసి ఉంటే నీకు ఇవన్నీ అర్థమయ్యాడు నీ జీవిత కాలం ముగించిపోతున్నా ఇవన్నీ అర్థం కాని స్థితిలో ఉందంటే నువ్వు ఎప్పుడు కూడా ప్రయాసపడలేదు గంటలు గంటలు ఏదో ప్రయాసానికి గాలికి గాలి మన అంటే ఇక్కడ గాలికి ప్రయాస మన జీవితం కానీ మనం గాలికి ఎందుకు ప్రయాసపడాలా ఏది రమ్యమైంది ఏది మాన్యమైంది ఏది ఉత్తమమైందో నువ్వు ఎన్నుకోకపోతే ఖచ్చితంగా అది ప్రయాసమే వ్యర్థమే నీ ప్రయాసము ఖచ్చితంగా వ్యర్థమే కాబట్టి ఆయన కొలత వేసినప్పుడు ఇసాయిల్ పెద్దలో ఈ గుణగణాలు లేవు లెంత్ లేదు బ్రెడ్ లేదు ఎంతేనా సరే మనం ఇక్కడ వాక్యాన్ని ఇక్కడ ముగించుకుంటున్నాము వచ్చేవరము వీటికి సంబంధించిన విషయాలని దీర్ఘంగా ధ్యానిస్తాం ఈ దూతలు ఏం సంభాషిస్తున్నారు దేని గురించి సంభాషిస్తున్నారు దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలా అర్థం చేసుకొని మనం దాన్ని మన జీవితాలలో అవలంబించుకోవాలా వాటిని పాటించాలా కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న కొంతసేపు ప్రార్థన లేవు పరిశుద్ధులకు మీకు పొందాలి నైనా మీరు అనేకమైన విషయాలు మాతో మాట్లాడుతున్నారు అయినా మా పని ఏందో మీరు మాకు ఇది చూపించినారు ఈరోజు మేము శిల్పకారుల్లాగా ఉన్న ఈ లోకంలో కాటి సరి సరి చేసే జీవితం పడిపోయిన గొడవలు కట్టే జీవితం విరిగిపోయిన జీవితాలని తిరిగి స్థిరపరచడం చెరసలలో ఉన్నలని ఆదరించడం బందికట్లలో ఉన్న వారి తెంచడం బీదలకు సువార్త ప్రకటించడం ఇవి శిల్పకారుల జీవితాల లక్షణం అని మీరు మాకు చూపించినారు ప్రభా సర్పంలు తేళ్లు మొత్తం కులగొట్టిన ఈ మందిరాలను ఇప్పుడు మేము పోయి వాటిని మరమ్మత్తు చేయాలా ఆ కొమ్ములను విర్చివేయాలా ఆ పని మీరు మాకు అప్పగించినారు ప్రవ్వా మేము ఎక్కడ వెళ్ళాలనో మీరే మాకు బయలుపరచండి మేం మటుకు సిద్ధమే మమ్మల్ని పంపండి ప్రవ్వా మేము పోతాం మేము ఒక స్థలంలో నివసించే వాళ్ళం కాదు ప్రవ్వా మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ మేము వెళ్తాం మేము ఒక స్థలంలో గూడు కట్టుకునే వాళ్ళం కాదు ప్రవ్వా మా గూడు మీలోనే ఉంది ప్రవ్వా కాబట్టి మీరు మీ ఇష్టానుసారంగానే మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం మేము సంపూర్ణంగా మీకు సమర్పించుకొని మా జీవితాలని విధేయతతో ముందుకు పోలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సంబంధం మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క నడిపింపు దండి ప్రొటెక్షన్ అని గురించి దూతల కాపుతలు దయచేసి నడిపించామని ఏసుక్రీస్తువు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్